సరే అందరికి ప్రైజ్ లాడ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే దేవుడిని కూడా వందనాలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే దేవుడి అవకాశం ఇచ్చినందుకు కాబట్టి వచ్చిన మీ వందనాలు దేవుడే ఈ యొక్క మీటింగ్ లో మేము పొందును మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో సుజాత స్టార్టింగ్ ప్రేర్ చేస్తుంది ఫస్ట్ బ్రదర్ పాట పాడతారు ప్రైజ్ ఈరోజు ఆన్లైన్ స్కైప్ లో మన ఆరాధనలో మనము ప్రభువును మహిమ పరుస్తూ ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమంను ప్రారంభించుకుందాము ప్రభువు నా మహిమ కలుగును గాక ఆ గొప్ప దేవుడు మన సజీవులు నిలబెట్టినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకుందాం మహాఘనుడవు సర్వయుగములలో సజీవుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు నా తండ్రి గొప్ప దేవుడవు ఆశ్చర్యక్రియలు ప్రభోన తండ్రి మా పట్ల చేస్తున్నటువంటి మేళ్ళన్నిటి కొరకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయం లేచినప్పటి నుంచి ప్రభా శ మేము ఈ ప్రార్థన కూటంలో పాల్గొన్న వరకు కూడా నా తండ్రి నీ యొక్క మమ్మల్ని భద్రపరుస్తున్నారు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసే నా తండ్రి ఘోరమైన దినమంలో ప్రభ నెండి అల్ల కలోలమైన పరిస్థితులలో మేము ఉంటున్నా కూడా ప్రభ మమ్మల్ని మీ యొక్క రెక్కల చాట్న భద్రపరుస్తున్నారు ఏమి ఇచ్చి కూడా మీ రుణం మేము తీర్చుకోవడం లేం నా తండ్రి నీ గొప్ప ప్రేమకై నీ నచ్చండి ప్రభ నిజమైన స్వాస్థ్యం కొరకై నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభా నిజమైన ద్రాక్ష వాళ్ళి నీవు నాయన నీలో మేము అంటు కట్టబడి ప్రభ నచ్చండి సుఖంగా క్షేమంగా ప్రభ నీ సొత్తుగా నీ బిడ్డలుగా ప్రభ నండి నీ కుటుంబంగా నచ్చండి ఈ మేము కోడుకుంటకు మీరు గొప్ప కనికరం కొరకై నీకు వదనాలు మా ప్రభుడు మా రక్షకుడు మా విమోచకుడు మా పోషకుడు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా దేవ నా తండ్రి మా పట్ల నీకు కనికరం మెండుగా ఉన్నది నాయన నీ ప్రేమను బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రభనతండి మేము నిన్ను ప్రేమించక ముందే మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నుకున్నారు దేవ నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఏ అర్హత మమ్మల్ని ప్రభ లేక కృపలు జ్ఞాపకం చేసుకున్నారు నీకు వదనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబంలోనే మీ యొక్క హస్తములకు అప్పజెప్పుకుంటున్నాం నాయన ప్రభన తండి కాపాడువాడవు ప్రభ నిద్రపోని దేవుడు నీ సజీవులలో ప్రభు నెండి ప్రభ మమ్మల్ని ప్రభ చేర్చిన దేవుడు నీకు వదనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయం అందు ప్రభ నీకు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం నా దేవరానైన బిడ్డలు అందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అందరినీ ప్రభ తోడుకుని రండి నీకు వాగ్యం వినటకు ప్రభా వేగపరచండి నాయన వాళ్ళు నా తండ్రి ఊరుకులు దయచేయండి మంచి రివైవల్ దయచేయండి ఎస్ఐ అతని నిస్సారమైన స్థితిలో ఉన్న వారిని ఉజ్జీవపరచండి ప్రభావ ఏ సుప్రభ నా కార్యక్రమం ఎంత ముఖ్యమో ఈ ఆరాధన ఎంత అవసరమో వారందరికీ తెలియచేయండి నాయన నీక సన్నిధిని పోగొట్టుకుంటే ప్రభావ తిరిగి మేము పొందుకోలేం నాయన గొప్ప ప్రేమ కొరక నీకు వందనాలు ఇచ్చినటువంటి ఈ యొక్క టెక్నాలజీ బట్టి నీకు వందనాలు ఈ అవకాశం లేని ఎంతో మంది ప్రభ ఎంతగానో నష్టపోతున్నారు నా తండ్రి కానీ మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభ మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు నీకు వందనాలు నా తండ్రి ప్రభ ఇంత మంచి అవకాశం పోగొట్టుకోనకుండా ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి ఉత్సాహంతో నీకు సన్నిధికి కృప చూపించండి రాలేకపోతున్న బిడ్డలను ప్రభా కనికరించండి వారిని కూడా ప్రభ మీరు తోడుకొనిరండి నాయన పరిశుద్ధాత్మ సహాయము ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభ ఏ తండ్రి ప్రభ ఏ బిడ్డ ఏ విషయంలో కొదువుగా ఉన్నారో వారి కొదువులన్నీ తీర్చి నీవేన గణకనా తండ్రి నీకే సమస్త గంత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాను ప్రభ చెప్పనైన వాక్యం బట్టి నీకు వందనాలు వాక్యం చెప్తున్న బిడన్ మీకు సిలువ చాటం మరుగుపరుచుకోండి నీకు బలమైన శక్తి చెత్త అభిషేకించండి ఏసు ప్రభ ప్రతి ఒక్క బిడన్ ప్రభ నండి నీ యొక్క నేకన పరిశుద్ధ ఆత్మ వైపున తండి వారు ఆశతో ప్రభ నండి ఎదుర్కొనటకు నండి నేను ఆహ్వానించుటకు ప్రభ కృపదై చేయండి మనసులోని నిష్కల్మంగా ప్రభాల తండ్రి మేము నీకు సన్నిధిలో కుమ్మరించుకుంటకు మాకు ఇచ్చినటువంటి సమయ కొరకై నీకు వందనాలు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి ప్రభ మా పాటలు సారి చేయండి నా ప్రభాల పరిశుద్ధంగా సిద్ధపడి నీ వాక్యం వినుటకు మా హృదయంలో తెరవండి మా తండ్రి ప్రభ మనోనేత్రలను వెలిగించండి నాయన ఈ సాయంత్రకాలపు దీవెనలు ప్రతి బిడ్డకు దేయండి ప్రభన తల్లి ప్రతి ఒక్కరి యొక్క ప్రయాసం జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబంలో ప్రభ మీరు మీరు గొప్పకారు జరిగించమని ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభని యొక్క పేరులో ప్రభన తల్లి ఆశ్రవదించమని ఏసఐఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి పాట పాడతారు అందరికీ మనం దేవుని పాట పాడు పాట పాడుతూ దేవ నాన్నిచవరంగా ఉంటాము ఏ హో వా ప్రభువా భూమి ఆకాశములు ఏ హో వా భూమి ఆకాశములు మహిమా గలనీ నామాము గొప్పది మహిమా గలనీ నామాము గొప్పది మహిమాగలనీ నామాము గొప్పది మహిమాగలనీ పగ తీర్చు కొను శత్రువునుమాన్పీవే పగ తీర్చు కొను శత్రువునుమాన్పీవే బాలు రాస్తూ తీత్రములతో బాలు రాస్త్రుతితి స్తోత్రములతో స్థాపించి తీ ఒక దుర్గము నే దాగునట్లు ఆశ్రయ దుర్గము స్థాపించి తీ ఒక దుర్గము నే దాగునట్లు ఆశ్రయ దుర్గము ఏ మా ప్రభువా భూమి ఆకాశములో ఏ హోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమాగలనీ నామాము గొప్పది మహిమాగలని నామాము గొప్పది మహిమాగల నీ నామాము గొప్పది మహిమాగల నీ నామాము గొప్పది నీ చేతి పని అయినా ఆకాశమును నీ చేతి పని అయినా ఆకాశమును చంద్ర నక్షత్రములాన్ని చూడగా చంద్ర నక్షత్ర మూలాన్ని చూడ వాణి దర్శించి జ్ఞాపకము చేయా మాన ఉండు ఏ పాటివాడు వాణి దర్శించి జ్ఞాపకము చేయా మాన ఏ పాటివాడు ఏ హో వా మా ప్రభువా భూమి ఆకాశములో ఏ హో ప్రభువా భూమి ఆకాశములో మహిమా గలనీ నామా గొప్పది మహిమా గలనీ నామా గొప్పది మహిమా గలనీ నామా గొప్పది మహిమా గలనీ నామా గొప్పది నీకంటే మానవుని కొంచెముగా నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసి తీవి తక్కువ వాణిగా చేసి తీవి మహిమా ప్రభావాకి రీటమును వాణికి దారింపజేసి తీవి महिमा प्रभाव की, की दारी पाजेसेती हो वाँ प्रभुआ वा भूमि आकाशम लो ये प्रभुआ भूमि आकाशम लो महिमालनी ना गोपदी महिमा गलनी ना गोपदी మహిమా గల నీ నామాము గొప్పది మహిమా గలనీ నామాము గొప్పది అడవి మృగాములు ఆకాశ పక్షులు అడవి మృగాములు ఆకాశ పక్షులు సాముద్ర మత్స్యములు పాశువులు ముద్ర మధ్యములు పాశులు వాణి పాదమూల క్రింద నుంచి అధికార మూవానికి చేతివి వాణి పాదమూల క్రింద నుంచి అధికార ఏ మా ప్రభువా భూమి ఆకాశములో ఏ వా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమా గలనీ నామాము గోపదీ మహిమా గలనీ నామా గోపది మహిమా గలనీ నామా గోపది మహిమా గలనీ నామాము గోపదీ నీ నామము మా ప్రభువాయే హోవా నీ నామము మా ప్రభువాయే హో ఎంతో ఘనత ప్రభావము గలది ఎంతో ఘనత ప్రభావము గలది ఆ నామమును బట్టి మాకి చితివి నీ రూపామును మాకు హల్లేలుయా ఆ నామామును బట్టి మాకీ చితివి మీ రూపామును మాకు అల్లేలుయా ఏ మా ప్రభువా భూమి ఆకాశములు ఏ మా ప్రభువ భూమి ఆకాశములు మహిమా గలనీ నామాము గొప్పది మహిమా గలనీ నామాము గొప్పది మహిమా గలనీ నామాము మరొకసారి కాబట్టి వందనాలు దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మహిమ పొందును గాక ప్రార్థన వేసుకుందాము గత నెలంతా మనని దేవుడు కాచి కాపాడినడు ఈ దినం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చేస్తాం ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుధ్ర మై మల రాజానికి వందనాం ఏసుక్రిస్త స్తోత్రం దేవ ఇక్కడ నీ నామిద్దరు ముగ్గురు ఉంటే దేవా అక్కడ మీరు ఉంటారా రాజా మరి నామ పటి ఇక్కడ కూడిన దేవ మమ్మందలం మీద దిగండి నీ ఆత్మ నార్పు దయచండి నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మీరు మాకు దయచండి దేవ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడండి దేవా ముఖ్యంగా దేవాన్ని వందనాలు తండి దీనిమంతా మనందరినీ కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబడిన దేవా ని కొందనాలు చెలుస్తూ దేవా ఏ సజానికి స్తోద్రం దేవ ఏసు కృష్ణజానికి వందనాలు వాక్యం ద్వారా మీరేమో మాట్లాడి నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణ మర్షిణాం తండ్రి ఆ మీన్ అందరికీ ప్రేజలాడ్ దేవుడు గత నెలంతా మనందరినీ కాచి కాపాడం పదకొండవ నెలలో మనం ఉన్నాము ఈరోజు మనము ఈరోజు డేట్ మూడవ తారీఖు వాక్యం చూసుకుందాం ఏపీసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనం ఇకడా అపోస్తులుడైన పరిశుద్ధ పౌలు రాస్తా ఉన్నాడు ఏమంటుండే ఇక్కడ దేవుని చిత్తం వలన క్రీస్ చేస్తూ అపోస్తుడైన పౌలు ఎపేసిలో ఉన్న పరిశుద్ధులందరికీ పరిశుద్ధులను క్రీస్ చేసినందు వారికి శుభమని చెప్పి రాయినది ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు ఎపేసి సంఘానికి రాస్తా ఉన్నాడు అపోసుడైనా పరిశుద్ధ పౌలు ఏమంటుండంటే క్రీసేసినందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది మన తండ్రి దేవుని నుండి ప్రభువైన ఏసుక్రిస్ నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక ఏమంటుడు కృపయు సమాధానము మీకు కలుగునని ఆ యొక్క సంఘానికి పత్రిక రాస్తా ఉన్నాడు ఇంకేమంటుండు ఇక్కడ మూడవ వచనంలో మన ప్రభువైన ఏసుక్రిస్ యొక్క తండ్రి దేవుడు స్థుతింపబడును గాక దేవుడు ఏం చేసిండంట దేవుని ఏం చేసిండు ఆయన స్థుతింపబడును గాక అంటుండు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు చూడు మనని మన ప్రతిసారి దేవుడు ప్రతి దినము సంవత్సర సంవత్సరం మనం దేవుడు కాచి కాపాడుతా మనం కూడా దేవునికి స్థుతి చెల్లిస్తున్నామా కాబట్టి పౌరు భక్తుడు ఏమంటున్నాడు దేవుడే స్థుతింపబడును గాక ఆయన క్రీస్తు నందు పర్లోక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను ఏం చేసిందంట ఆయన అంటే క్రీస్తు యస్సు పర్లోక విషయంలో అంట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించిందట ప్రతి ఆశీర్వాదంని దేవుడు మనకి అనుగ్రహించిండు ఎట్లా అనగ్రహించిండు ఆశీర్వాదం అంటే ఏంది ఆశీర్వాదం అంటే ఏంది మనకి ఆయన ఒక రక్షణనే ఆయన మనం రక్షించుకున్నడమే ఒక ఆశీర్వాదము ఈ లోకరీతిగా చూసే చాలా మంది ఏమనుకుంటున్నారంటే దేవుడు ఆశీర్విస్తాడు ఆయనే లోకరీతికి కూడా దేవుడు ఆశీర్విస్తాడు కానీ అసలైన ఆశీర్వాదం ఏంది ఆయన రక్షణనే ఆయన మనను ఒక పాపంలో నుండి దేవుడు మనని విడుదల చేసిందే ఆ యొక్క నుంచి మనల్ని తన వెలుగులోనికి తీసుకొచ్చిందే మనల్ని మనము ఆశీర్వాదంగా ఆ ఒక ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించిండు ఆ యొక్క ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహించిండు కాబట్టి అదే మనకి గొప్ప ఆశీర్వాదము అదే ఆశీర్వాదం ఇంకేమంటున్నాడు ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన కృప మహిమ కీర్తి కలుగునట్లు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున తన చిత్తం ప్రకారం అంట దేవుడు చిత్తం చూడు మన తలంపులు వేరు కానీ ఆయన తలంపులు వేరు తన చిత్తానుసరగానే నడవడము నేర్చుకోవాలి కానీ ఇక్కడ భక్తుడు అదే రాస్తా ఉన్నాడు తన చిత్త ప్రకారమైన సంకల్పము చెప్పున దయా సంకల్పము చెప్పున ఎందుకు అంటుడు ఎట్లనగా తన ప్రియుని తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లంట కీర్తి కలుగునట్లు కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడతాడు కీర్తి కలగాలంట తన మహిమకి కీర్తి కాబట్టి తన నామంకే మహిమ కలగాలి తన నామానికే ఘనత తన నామానికే స్థుతి కీర్తి ఆయనకే కలగాలి ఆయననే ప్రతి విషయంలో ఆయననే మనము ఘనపరచాలే ఆయననే మహిమ పరచాలే కాబట్టి అపోసురుడైన పౌలు పరశుద్ధమైన పౌల గురించి మనకి తెలిసిన సంగతే చూడు ఆయనే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు బలమైన సాధనంగా వాడుకుంటా ఉన్నాడు చూడు ఆయన రాస్తా ఉన్నాడు ఈ సంఘానికి ఏపీ సంఘానికి రాస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు కీర్తి తన దయా తన చిత్తాస చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఏసుక్రిస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు అంట మనల్ని దేవుడు ముందుగానే నిర్ణయించుకుండు ఎందుకు తన తన దయా సంకల్పం చొప్పుననే మనల్ని అంట ఏసుక్రి ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుండంట దేవుడు చూడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మనని నిర్ణయించుకుండి ఏర్పాటు చేసుకుండా దేవుడు కాబట్టి చూడు అక్కడ పౌలు అపోసుడు అయిన పౌలు పరిశుద్ధ పౌలు ఏమంటుండంటే నిర్ణయించుకుండు తన కోసము నిర్ణయించుకుండా రాస్తా ఉండు సంఘానికి రాసుడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండు మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులున్నాయి ఎట్లుండమ ఎట్లుండాలంట పరిశుద్ధులమును అంట నిర్దోషములు నిర్దోషమై ఉండవలనని జగతి పునాది వ్యయబడక ప్రేమ చేత ఎట్లుందంట జగతి పునాది వ్యయబడక అంట ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నట ఆయన ఏం చేసినట్ట క్రీస్తుల మన ఏర్పరచుకున్నట దేవుడు జగతి పునాది వ్యయబడక తన ప్రేమ చేత అంట దేవుడు అంట తన ప్రేమ చూడు ఆయన చూడండి దేవుడు మరి తను మన ఆయన భూమికి వచ్చిండు తన రక్తాన్ని కార్చిండు కాబట్టి ఏం చేసినట్ట జగతి పునాది వేయబడక మునిపే తన ప్రేమ చేత ఆయన క్రీస్తు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు ఎందుకు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని ఎందుకు ఏర్పరచుకున్నాడు ఆయనే తన ఎదుట అంటే పరిశుద్ధులముగా ఉండాలంట నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే అంట దేవుడు మనని ఏర్పరచుకుండంట ప్రేమ చేత మరి ఆయన నమ్మిన మనకి ఆయన ప్రేమ మన లోపల ఉందా ఆయన నమ్మిన మనకి ఆయన ప్రేమ ఉందా ఆయన ఒక మనసు మనం ధరించుకున్నామా ఆయన ఒక మనసు ధరించుకున్నామా ఈనాడు మరి క్రైస్తవ సంఘం ఎట్లుందంటే మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పినా మనకు ఆ ప్రాబ్లమ్స్ ఇంకోళ్ళకి చెప్పేస్తున్నారు ఇంకో అట్లా అట్లా స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది కదా అట్లా తయారైపోయింది తయారైపోయి ఏమైపోయిందంటే అక్కడ దేవుడు ఉన్నాడు కానీ ఆ మనుషులు సరిగా లేకుండా అయిపోయినారు అట్లా ఉండొద్దంట దేవుడు ప్రేమ ఉందంటే సహోదరుడు ఏమి చెప్పినా ఆ యొక్క మాట మనం ఏం చేయాలంటే మరి ఎదుటి వారికి చెప్పొద్దు అలాంటి స్థితిలో కాబట్టి దేవుడు ఏం చేసినట్ట మన తన ప్రేమ చేత ఏం చేసి తన ప్రేమ చేతనే ఆయన క్రీసులో మనలను ఏర్పరచుకుండంట ప్రేమ చేత తుడు చాలా మనము చాలా టైం ఏం చేస్తామంటే సమయము కొంచెం ఆట సమయం వేస్ట్ చేస్తాం సమయం వేస్ట్ అయిపోతుంటది కానీ సమయం దొరికిన కులది మనం ఏం చేయాలంట ఆయనని స్థుతించాలంట ఎందుకు అందుకే దేవుడు ఏం చేసినట్ట తన ప్రేమ చేతనే ఆయన క్రీస మనలను ఏర్పరచుకుండు ఎందుకు ఆయన నామానికి కీర్తి కలగడానికి మనం ఎంతైతే ఆయన నామానికి కీర్తి ఘనత ఘనపరుస్తుంటామో అందుకే అంటుడు నన్ను ఘనపరచే నేను ఘనపరుస్తా అంటుడు నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తా అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుడు మనతోనదే మాట్లాడుతా ఉన్నాడు ఇంకా ఏడవ వచనం ఏమంటున్నాటంటే దేవుని కృప మహదేశ్వరిమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అంట దేవుని కృపా మహదేశ్వరిమును బట్టి అంట ఆ ప్రీని ఆయన రక్తం మనకు విమోచన ఎందుకు దేవుడు భూమికి తన కుమారుని ఎందుకు పంపించిండు నీనా పాపాలని సిలువలో ఆయన భరించినడు రక్తము కార్చినడు కాబట్టి ఆ రక్తము కార్చిండు కాబట్టి ఆయన ఆ రక్తం వలనే మనకేముందంట విమోచన విమోచన దొరికింది కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని దేవుడు యొక్క ప్రతిరోజు మనము వినగలుగుతున్నాం ఆయన యొక్క విమోచన ఆ రక్తం మనకు విమోచన అనగా మన అపారధములకు క్షమాపణ మనకు కలియున్నది మన అపరాధంలో అంట క్షమించిందట దేవుడు క్షమించినని మళ్ళీ పాపం చేయిస్తామా చేయలేము కాబట్టి దేవుడు అంట మన పాపాలని క్షమించిండు అపరాధంలో క్షమి మనకు కలిగింది అపరాధంలో క్షమించిండట ఒకప్పుడు అంధాకారంలో ఉన్నము చీకట్లో ఉన్నము పాపంలో ఉన్నము బానిస బతికలో ఉన్నము భయంకరమైన స్థితిలో ఉన్నాము కానీ మనకు కష్టం వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఆ దేవుడు మనకు విడుదల చేసడాన్ని మనకి మన దగ్గర ఎవడు అంట దేవుడు గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నామంట ఆ యొక్క దేవిని కలిగి మనము ఉన్నాము ఏసుక్రీస్తుని కలిగి మనము ఉన్నాం కాబట్టి ఆయనని మనకి మనం ఎప్పుడైతే స్తుతించి కీర్తిస్తామో అప్పుడు దేవుడు అంట మనని ప్రతి దాంట్లో నుంచి విడుదల చేశాడు కాబట్టి ఇక్కడ అదే అంటుండు అపరాధంలో కంట క్షమాపణ మనకు కలిగి ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండడు ఎనిమిదో వచంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును కాలం అంట సంపూర్ణమైనప్పుడు అంట జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చెప్పున ఏం చూపిస్తుందంట దేవుడు మనకి దయా అంట చూడు ఆ సంఘానికి అపోసుడైన పరిశుద్ధ పౌలే రాస్తా ఉన్నాడు ఆ సంఘానికి చెప్తా ఉన్నాడు ఇట్లా ఉండండి ఇట్లా ఉంది ఈ ఈ పరిస్థితిలో ఈ విషయంలో దేవుడు మన నేర్పరచుకున్నాడు రాస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదంటుడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఆయన అంట తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చి మర్మమును మనకు తెలియజేసాను మర్మం అంటే ఏంది ఏసుక్రిష్ ప్రభువే మర్మము ఏసుక్రిష్ ప్రభువే మర్మము ఆ యొక్క మనకు తెలియజేసిండ చూడు ఆ మర్మము మనకు దొరికింది ఏసు ప్రభు మనకు దొరికిండు కాబట్టి ఆ దేవుని పట్టుకుని మనము గట్టిగా ఉండాలి ఎన్ని బాధలు వచ్చినా ఎవరేమన్నా మనం పట్టించుకోవద్దు ఇంకోటి ఈనాడు ఎట్లుందంటే అన్ని ఏమంట అన్నిలకైతే లేదు కానీ క్రైస్తవులు బిడ్డలకి చాలా ఏమంటారంటే కోపం ఎక్కువైపోయింది మనుషులకి ఏమంటారు బాగా ఈర్ష కుళ్ళు భయంకరం అయిపోయింది నువ్వు ఇట్లా నేను ఇట్లా నువ్వు ఇట్లా అంటావా ఇట్లా అట్లా తయారైపోయినారు కానీ మనం ఏం చేయాలి మనము ఏం చేయాలి దేవుడి ద్వారా ఎవరేమన్నా అనుకొని మనం ఏం చేయాలంట తగ్గించుకోవాలంట మనం తగ్గించుకొని మనం సైలి సైలెంట్ గా ఉంటే దేవుడు చూస్తా ఉంటాడు దేవుడు చూస్తుండు కాబట్టి చూస్తున్నాడు అయన కార్యాలు చేసే దేవుడు మన పక్షన వ్యాజమాడే దేవుడు కాబట్టి దేవుడు మనతో అదే మాట్లాడుతా ఉన్నాడు ఇంకేమంటున్నాడు తొమ్మిదో వచనంలో ఏమంటున్నాడంటే మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు మనకేమిస్తారంట మళ్ళీ దేవుడు తొమ్మిదో వచనంలో మనకంట సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు జ్ఞానం అంట సంపూర్ణమైన జ్ఞానము జ్ఞానము రావాలంటే దేవుడే ఇచ్చే దేవుడే జ్ఞానం జ్ఞానం ఇయ్యాలంటే మనం ఎట్లా పొందుకుంటాం జ్ఞానం వివేచన కలదంటే ఎట్లా పొందుకుంటాం దేవుడు ఒక వాక్యం చదువుతనే ఆ లేఖనాలను మనం పరిశోధిస్తేనే ఆ వాక్యాన్ని మనం దినదినం చదువుతూనే ఉండాలి దాని చదివి మనం ఏం చేయాలంట దాని మనం దాని చదివి మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి మనం హృదయమనే పలకల మీద అది రాసుకోవాలంటే ఇక్కడ మనకు సంపూర్ణమైన జ్ఞానమును వివేచన కలుగుటకు ఆ కృప ఆ కృపను మన ఎడల విస్తరింపజేసాను కృప ఉంది కాబట్టి దేవుడు మనల్ని రక్షించుకుంటూ ఆయన కృప మనకి చూపించుతా ఉన్నాడు దేవుడు ఆయన కృపలో మనం ఉన్నాము ఆయన కృపలో మనం భద్రపరచబడినం దాచబడినము కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ వస్తా ఎందుకు మన మంచితనమా కాదు మన మంచితనం అసలే కాదు ఆయన దయ మనం ఉన్నాం ఆయన దయ ఆయన కృప ఆయన దయ ఆయన కృప వలనే మనము ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం ఆయన కృప చాలా మనకి అవసరం ఆయన దయ చాలా అవసరం కాబట్టి ఇక్కడ దేవుడు అదే అంట అవును ఇంకేమంటు పదవచనంలో ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని ఈ సంకల్పమును బట్టి అంటుడు ఆయన అంటే పరిలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను సమస్తం క్రీస్తులో ఏకముగా సమకూర్చవలని తనలో తాను నిర్ణయించుకున్నటంట పరలోకంలోనే కానీ భూమి మీద ఉన్నవే గాని సమస్తము అంట చూడు దేవుడు అలాంటి దేవుడు గొప్ప దేవుణ్ణి కలిగి మనము ఉన్నాం మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం భయపడడానికి వీలు లేదు ఎలాంటి వ్యక్తులనైనా ఆయన మార్చగల సమర్థుడు ఎలాంటి వ్యక్తినైనా ఆయన మార్చగల సమర్థుడు సమర్థుడు కాబట్టి మనం ఏం చేయాలంట ఆ వ్యక్తి కొరకు మనము ప్రార్థన చేయాలి కుటుంబంలో ఉంటారు తల్లిదండ్రులు మారతరు తండ్రి మారితే తల్లి మారితే తండ్రి మారడు తండ్రి మారితే తల్లి మారదు తల్లిదండ్రులు మారితే పిల్లలు మారరు బంధువులు మారలేక ఉన్నారు ఎంతో మంది భయంకరమైన స్థితులు ఉన్నారు అందరు కుటుంబంలో అట్లనే ఉన్నారు కాబట్టి వారి కోరకు మనం ప్రార్థనేసే వాళ్ళను కూడా దేవుడు మార్చే సమర్థుడైన రక్షించుటకు సమర్థుడు కాబట్టి ఆ గొప్ప దేవుని కలిగి మనము ఉన్నాము కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండంటే పదకొండవ వచనంలో మరియు క్రీస్తు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగా చేయవాలనని ఏమంటుడు దేవుడు అంట మరియు క్రీస్తు ముందుగా నిర్ణయించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలని తన మహి మహిమ కంట కీర్తి కలగాలంట దేవుడికి అంట కీర్తి కలగాలంట ఆయనకి మహిమ కలగాలంట ఎక్కువ ఆయనని మహిమ పరచాలి మనం ఘనపరచాలయనని స్థుతించాలనే ఆయన మనం స్థుతించాలే చూడు మనల్ని దేవుడు కాపాడుతూ వస్తా ఉన్నాడు కాపాడుతూ వస్తా ఉన్నాడు చూడు మనం పోయినంతా మనం కాచి కాపాడన్నాడు దేవుడు మనల్ని మరి ఇది మూడు రోజు దేవుడు మనల్ని కూసేపెట్టిండు చూడు ఆయన కాపాడుతూ వస్తున్న నెలలు మా సంవత్సరాలు మనం కాపాడుతూ వస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయాలంట స్తోత్రం చెల్లించాలి ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి ఆయనకి మనం కృతజ్ఞత కలిగి మనము ఉండాలి ఎప్పుడైతే మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉంటామో ఆయన మనకి తోడై ఉంటాడు అప్పుడే ఆయనకి ఘనత కలుగుతుంది అనమాట మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండు పన్నెండవ వచ్చినో దేవుడు తన చిత్త సంకల్పమును బట్టి దేవుడంట తన చిత్త ప్రకారం ఆయన సంకల్ప సంకల్పంను బట్టి మనలను ముందుగా నిర్ణయించిందట తన చిత్తమే అంట దేవుడు యొక్క చిత్తం ప్రకారమే అంట మనల్లంట ముందుగానే నిర్ణయించిందట ఆయన ఎందు స్వాస్థ్యంగా ఏర్పరిచాను చూడంట మనం అంట ఆయన ఎందు ఎట్లున్నామట స్వాస్థ్యం అంట ఆయన ఎందు మనము స్వాస్థ్యం మన స్వాస్థ్యం ఎవరు ఈ లోకంలో అనుకుంటారు నాకు ఇది బిల్డింగ్ ఉంది నాకు ఇది ఉంది నాకు అది ఉంది పొలం ఉంది ఆస్తులు ఉన్నాయి కోట్లు ఉన్నాయి అనుకుంటాం కానీ దేవుడేమంటుడు మనమంట దేవునికి స్వాస్థ్యం అంట ఆయన మనకి ఎట్లుండట స్వాస్థ్యంగా ఉండట భూమి ఆకాశంను సృజించిన దేవుడు సర్వము సృజించిన దేవుడు మన దగ్గర ఉండడు కాబట్టి మనకి మనం ఇంకెంత ధన్యులం చాలా ధన్యులము కాబట్టి దేవుడికి అదే అంటా సంకల్పం చెప్పిన నిర్ణయము ఆయన ఎందు స్వాస్థ్యంగా ఏర్పరచను ఆయన తన చిత్తాసరముగా చేసిన నిర్ణయము చెప్పిన సమస్త కార్యములను జరిగించుచున్నాడు తన చిత్త ప్రకారం అంట సమస్త కార్యములు ఆయనే జరిగిస్తాడంట మనం అనుకుంటా కొన్ని మనం కొన్నిసార్లు అనుకుంటాము మన జీవితంలో కార్యము జరుగుతలేము అనుకుంటాం కానీ మనుషులం కాబట్టి మనము అనుకుంటాం కానీ దేవుడు కాదు దేవుడు చిత్త అనుసరంగానే జరుగుతాయంట పరలోక ఆయన చిత్తం ఎలా ఉందో భూమి మీద మన కుటుంబంలో ఆయన చిత్తము నెరవేర్చబడాలి భూమి మీద కూడా ఆయన చిత్తము మన కుటుంబంలో నెరవేర్చబడాలంటే ఆయన చిత్త ప్రతి కార్యము సమస్త కార్యము జరుగుతుందంట సమస్త కార్యములు జరిగించుచున్నాడు ఇంకేమంటుండి ఇక్కడ మీరును సత్యవాక్యంను అనగా మీ రక్షణ సువార్తను విని క్రిస్తునందు సత్యవాక్యం అంట అనగా మీ రక్షణ సువార్తను సువార్తను విని క్రీస్తునందు విశ్వసి విశ్వాసం ముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి విశ్వాసం ముంచి కాబట్టి వాగ్దానం చేతనే చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుడు ఒక ఆత్మ ద్వారానే బుద్ధింపబడినమంట సత్య వాక్యమును బట్టి ఆయననే సత్యము మార్గము జీవము కాబట్టి ఆయన తప్ప మరి ఆ దేవుడు తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు కాబట్టి ఆయనే గొప్ప దేవుడు కాబట్టి ఆ సత్యము ఆయననే సత్యము ఎందుకంటే ఆయన ఏమంటుడు సత్యము కాబట్టి ఇక్కడ అంటుండు ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించని వాక్యం కూడా ఉంది కాబట్టి దేవుడు ఇక్కడ అదే మాట్లాడుతూ ఉండు కాబట్టి ముద్రింపబడినమాట మనం ఆత్మచేతనే ముద్రింపబడినమంట విశ్వాసం ఉంచినాం కాబట్టి మనం విశ్వాసం ఉంది మనకి ఈ కార్యము జరుగుతాయి కాబట్టి మనం విశ్వాసం ఉంచినాం కాబట్టి వాగ్దానం చేయబడిన విశ్వాసం వాగ్దానం చేయబడిన ఆత్మచేతనే మనము ముద్రింపబడిన వారం అని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఇంకా పద్నాలుగు వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము సంపాదించుకున్నంట దేవుడు మనని ఎంత ధన్యులం మనము దేవుడు సంపాదించుకున్నట మమ్మ ఆయన సంపద ఆయనకి మనం ఎట్లా ఒక సంపద లాగా కాబట్టి దేవుడు మనకు ఒక సంపదనే కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఆయన మహిమ కంట కీర్తి కలుగుటకాయంట ఆయన ఆయనకు సంపాదించుకునేనా విమోచ ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాసమునకు సంచకరువుగా ఉన్నాడు విమోచన కలగటానికంట ఈ ఆత్మ అంట మనకి స్వాస్థ్యంకు సంచకరువుగా ఉన్నది స్వాస్థ్యంకు అంట సంచకరువుగా ఉంది కాబట్టి దేవుడు మనని ఆత్మ ద్వారా నడిపిస్తా ఉన్నాడు మనం వాక్యం చదువుతుంటుంటేనే దేవుడు వాక్యం మనకి చదువుతున్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన ఆత్మ ఉంటేనే మనకి తెలియబడుతుంటది కాబట్టి ఆయన ఆత్మ ఉంది అందరం చదువుతున్నాం కాబట్టి ఆయన వాక్యం ద్వారానే మనని మాట్లాడుతా కాబట్టి దేవుడు మనతోని అదే అంటూ మిమ్మల్ని దేవుడు ఏం చేసి అంటున్నాడు మనల్ని అంటే స్వాస్థ్యం సంచకరువుగా స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడని అంటాడు విమోచన కలగడానికి ప్రజలకు విమోచనము కలుగుటం నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు సంచకరువుగా దేవుడు ఉన్నాడు ఈ హేతువు ప్రభువైన ఏసు మీ విశ్వాసమును గూర్చియు ఈ హేతువు చేత మనం చూసినాం కదా ఈ హేతువు ప్రభువైన ఏసు మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును విశ్వాసంను గూర్చి నేను విన్నప్పటి నుండి విశ్వసిస్తురు మీరు వేసినందునంట మీ విశ్వాసంను గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న మీరు చూపుచున్న విశ్వాసము అని గూర్చి నేను విన్నప్పటి నుండి మీ విషయమైన మానక దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాను ఆ సంఘానికి చెప్పి అపోసురుడైన పరిశుధప్పలు అంటా ఉన్నాడు మీ విషయమై మానక నేను దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను ఈ విధంగా ఉండండి ఈ విధంగా ఉండండి అంటే ఆ విధంగా వాళ్ళు కాబట్టి దేవుడు వాళ్ళతోని ఉన్నాడు అంత గొప్ప దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను కృతజ్ఞత స్థుతులు అంట దేవునికి మనము చెల్లించాలంట ఇంకేమంటున్నాడు పదిహేడో వచనంలో మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున అంటే ఈనాడు మరి క్రైస్తవులకి మనోనేతరలు తిరగబడలే వాళ్ళు మేము కరెక్ట్ గా అనుకుంటారు కానీ ఆ మనోనేతరలు తిరగబడలేవు కాబట్టి దేవుడు ఈ రోజు మనతో అదే మాట్లాడుతుండ్రు కుడితనంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే అంట ఉన్నాడు మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం అంట ఎట్లుందంట పరిశుద్ధులలో ఆయన మహి ఆయన స్వాస్థ్యం అంట స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో ఆయన స్వాస్థ్యం అంట మహిమేశ్వర్యం అంట అంటే ఆయనకి మనము ఆయనకి సాక్షిగా ఉండాలి ఆయన నామానికి మహిమ తెచ్చట మనము ఉండాలి కాబట్టి ఇక్కడ దేవుడు అది అపోసుడైన పౌలు ఈ యొక్క సంఘానికి రాస్తా ఉన్నాడు ఈరోజు దేవుడు మంతను కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు ఆయన క్రీస్తు విమోచన పరిచ వినియోగపరిచిన బలాతిశేమును బట్టి ఎట్లుందంట ఆయన క్రీస్తున క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిషేమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరితమైన మహత్యం మీరు తెలుసుకున్న వాళ్ళను తెలుసుకున్న వలనని అపరితమైన అపరిమితమైన మహత్యం మీరు తెలుసుకున్న వాళ్ళనని దేవుడు మాట్లాడు శక్తి అంట తన శక్తి అపరి అపరిమితమైన మీరు తెలుసుకున్న పంతొమ్మిదో వచనం తెలుసుకున్న వల్లని మన ప్రభువైన ఏసు క్రిసి యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకున్నట ఎందు మీకు జ్ఞానమును ఆ మహిమ స్వరూపిని మనం తెలుసుకోవాలంటే మనకి ఏముండాలంట జ్ఞానము ఉండాలి జ్ఞానమును ప్రత్యక్షతయో ను మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన ఎందు గూర్చి విజ్ఞాపన చేస్తున్నాను విజ్ఞాపన చేస్తుండట అపౌసురుడైన పావులు ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు మీ యా సంఘానికి చెప్పేసి సంఘానికి చెప్తా రాస్తా ఉన్నాడు మీ కొరకు నేను విజ్ఞాపన చేయించున్నాను మిమ్మును విజ్ఞా మీ ప్రార్థన ఎందు మిమ్మను విజ్ఞాపన చేయించున్నాను అంటా ఉన్నాడు మరి మనం కూడా అనేకుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము ఇంకా మనం ఇంకెక్కువ చేయాలి అందరం మనం చేస్తున్నాం ఇంకెక్కువ మనము చేయాలి కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు మన ప్రభు అనే యొక్క దేవుడైన దేవుడనైన మహిమ స్వరూపియగు తండ్రి తాను తెలుసుకున్నటే అందు మీకు జ్ఞానమును తండ్రినంట తెలుసుకోవాలంటే మనకేముండాలి జ్ఞానము ఉండాలి ప్రత్యేకతను గల మనస్సును ఉండాలంట మనసు కలిగి ఉండాలంట అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మను గూర్చి విజ్ఞాపన చేయిచున్నాను అలాంటి మనసు కలిగి ఉండాలని ఆ సంఘానికి రాస్తా ఉన్నాడు ఈరోజు దేవుడు మంతను మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఆ బలాతిశయము క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను యుగము నందు మాత్రమే గాక రాబోవు యుగములైనందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకము నందు ఆయనను తన కుడి పౌరుషమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు చూడు దేవుడు మనతో మాట్లాడతాను చూడు అంత బలమైన మాటలు దేవుడు మనతోని మాట్లాడు ప్రతి వాక్యమే బలమైంది వాక్యంలోనే జీవం ఉంది వాక్యంలోనే శక్తి ఉంది వాక్యంలోనే జ్ఞానం ఉంది వాక్యంలోనే వివేచన ఉంది కాబట్టి ఆ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఆయన ఆ బలాతి చేయం చేతనే అంట క్రీస్తు క్రీస్తునంట మృతుల నుండి లేపిండట సమస్తమైన ఆదిపత్యము కంటేను సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ఆధిపత్యము అధికారము కంటే శక్తి కంటేను ప్రభుత్వము కంటే ఈ యుగము మాత్రమే గాక ఈ యుగము నందు కాక అంట దేవుడి కాక ఇంకేమంటు దేవుడి రాబోవు యుగం నందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఇచ్చుగా పరలోకము నందు ఆయన తన కుడి పారుషంను కూర్చుండి పెట్టుకొని ఉన్నాడు కుడిపారుషంనంత దేవుడిని కూర్చిబెట్టుకొని ఉన్నాడు చూడు దేవుడు ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధ పరిశుద్ధాత్మ కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతు ఆ దేవుణ్ణి కలిగి మనం ఉన్నాం కాబట్టి ఆ జ్ఞానము మనము కలిగి ఉండాలి ఆయనకి కీర్తి కలగటట్టు మనము ఉండాలి ఇంకేమంటుండే ఇరవై రెండో వచనంలో మరియు సమస్తమును ఆయన పాదంల కింద ఉంచింట సమస్తం అంట దేవుడు ఏం చేసినట్టు తన పాదముల క్రింద ఉంచిండట మరి ఆయన నమ్మిన వాళ్ళ మన పాదంల కింద సమస్తం పెట్టలే పెట్టిండు సమస్తంను పెట్టిండు కాబట్టి మనం ఏం చేస్తాం కొందరు ఏం చేస్తారు మంత్రాలన్నా భయపడతారు మంత్రాలన్నా భయపడతారు మళ్ళీ ఎవరికైనా సైతాన్ని చాలా మంది భయపడతా ఉంటారు మనం కాదు కానీ ఈనాడు క్రైస్తవ సంఘం ఉంది భయపడతా ఉంటుంటారు కాబట్టి అట్లా భయపడడానికి మనము వీల్లేదు కాబట్టి ఇక్కడ అదే అంటా మరి సమస్తంను ఆయన పాదముల కింద ఉంచి సమస్సం పైనే ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించను సంగమున కంట దేవుడు ఇటుండట శిరస్సుగా ఉండట సంఘం అంటే ఎవరు మనమే సంఘం మనమే కాబట్టి మనకు సిరస్సు ఎవరు దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి కలిగి మనము ఉండాలి ఇక్కడ అదే అంటా ఉ ఇంకేమంటుండు ఆ సంఘము ఆయన శరీరము ఆ సంఘం ఆయన శరీరం అంట మనుషులు కదా సంఘము ఉన్న మనుషులంతా శరీరులే కాబట్టి ఇక్కడ అదే అంటుడు ఆ సంఘం అంట శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్ణత అయి ఉన్నది పూర్తిగా నింపుచున్న వాణి సంపూర్తిగా సంపూర్తి అయి సంపూర్ణంగా ఉందంట కాబట్టి సంపూర్తి ఉన్నది కాబట్టి దేవుడు మాట్లాడుతూ వస్తా ఇంకొక వాక్యం చూస్తున్నాం ఆది కాండము అధ్యాయము ఆదికాండము ఇరవై అధ్యాయము పదహారవ వచనం ఇక్కడ మనం అబ్రహాం కోసం చూస్తాము అబ్రహాం కోసం చూస్తున్నాము నీవు నీ కుక్కడ అయ్యున్న నీ కుమార్ని ఇయ్య వె వెనుక తీయక ఈ కార్యం చేసినందున అబ్రహాంకి ఇస్సాకునిచ్చిండు దేవుడు ఆ ఇస్సాకుని దేవుడు ఏం చేసినట్ట బలి అడిగిండు అడిగినప్పుడు ఏం చేసినట్ట ఇయ్యడానికి కూడా ఆయన వెనుకకి పోలే కాబట్టి ఆయన ఎవరి మాటకి లోబడిండు దేవుడు మాటకి లోబడిడు కానీ అంత ఆయన శోధింపబడిన అక్కడ ఆయన ఏం చేసినట్ట దేవుడు మాట విన్నాడు కాబట్టి ఇక్కడ అదే దేవుడు అదే మాట్లాడుతుడు అబ్రహాంతోని అంటా ఉన్నాడు నీవు నీకు ఒక్కడై అయ్యున్న నీ కుమార్ని ఇయ్యక వెనక తీయక ఈ కార్యం చేసినందు చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం సముద్ర తీర మందలి నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసదును నీ సంతతి తమ శత్రుల గవిని స్వాధీన పరుచుకుందురు అబ్రహాం ఆనాడు విశ్వాసం పెట్టింది కాబట్టి విశ్వాసులకు తండ్రి ఈనాడు మన తండ్రి లాగానే ఉన్నాడు అందుకే ఆ పేరు పొందిండు విశ్వాసం పెట్టిండు కాబట్టి ఆ విశ్వాసం ద్వారా ఆయన తండ్రిగా మారిండు కాబట్టి ఆ దేవుడు ఆయనతో మాట్లాడతాం శత్రులో గవిని స్వాధీనం అంటే ఆ యొక్క పాలు దేశంని వాళ్ళు ఏం చేసినట్ట ఉన్న ఆ యొక్క దేశంని ఆ యొక్క పాలు తేనెలు ఏం చేసినట్ట వాళ్ళు చేసుకురు ఈనాడు మనం పరలోక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంట ఆయన యొక్క మాట వినాలి ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి మనం ఎట్లుండాలంట నిర్దోషులుగా ఉండాలి అంట మన మీద ఏ నింద ఉండడానికి వీలు లేదు ఒకవేళ మన లోపల శరీరక్రియలు మనుషులు కాబట్టి ప్రతిరోజు ఒక శరీరక్రియనైనా మనుషులకి ఉంటది కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందడము నేర్చుకోవాలి ఇంకా దిన దినం పరిశుద్ధంగా నేర్చుకోవాలి నేర్చుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు కాబట్టి ఇక అక్కడ ఉన్నాడు అబ్రహామ్ మాట్లాడుతున్నాడు ఈ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు మరియు నీవు పద్దెనిమిదవసరం మరియు నీవు నా మాట వినినందున ఏం చేసినట్టు అబ్రహాము దేవుడు దేవుడు యొక్క మాట విన్నాడంట దేవుడు యొక్క మాట విన్నందుకు భూలోకంలోని జనములన్నీయు సంతానం వలన ఆశీర్వింపబడును ఆయన యొక్క మాట విన్నాడు కాబట్టి భూలోకంలోని సమస్త జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్దింపబడును బడును నాతోడని ప్రమాణం చేసి విన్నానని యహోవ దేవుడు సెలవిస్తా చూడైనంత ప్రమాణము చేసింది కాబట్టి దేవుడు ఆ యొక్క మాటకి సెలవిస్తుండు కాబట్టి ఆయన మాట విన్నాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయిండు విశ్వాసులకు తండ్రి అయ్యి ఆయన నడిచిండు కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం కూడా ఉండాలి ఆయన మాట ప్రకారం మనము నడవాలి మనకి జ్ఞానము చాలా అవసరము ఆయన యొక్క శక్తి మనకు అవసరము వివేచన మనకి చాలా అవసరము ఆయన దయ మనము ఆయన కృప మనము ఈ విధంగా ఉన్నాము ఇంకోటి చెప్ ఇంకో వాక్యం చూసుకుందాం పేతురు రెండో పేతురు మూడో అధ్యాయము రెండో పేతురు మూడో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రిలార వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందా రైతులు గాను పడుడి ఏమంటున్నాడు ప్రిలార వీటి కొరకే మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులు గాను శాంతం గలగా శాంతం గల మనసు ఉండాలి మనకి నిష్కలంకులుగా ఉండాలంట నిందా రైతులు మన మీద ఏ నింద ఉండద్దు నింద రైతులుగా కనబడినట్లు పడుడని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు ఉండాలి మన మీద ఏ నిందా ఉండొద్దు నిష్కలంకులుగా ఉండాలి మన లోపల ఉండాల మనము ఇలాంటి కపడం మన ఉండొద్దు ఎలాంటి పగలు ఈర్ష్యలు ఏవి మన ఉండొద్దు ద్వేషం అసలే ఉండద్దు కాబట్టి మనం ఏం చేయడా దేవుడి యొక్క మాట వినాలి విని మనం ముందుకి నడుస్తేనంట శాంతము గల వారి ఇలా ఉండాలంట నిష్కలంకులుగా ఉండాలంట నింద రైతులుగా కనబడినట్లు జాగ్రత్తగా ఉండాలి నింద ఉండద్దు అని ఇక్కడ అంటా నింద ఉండకుండా మనం ముందుకి నడవాలి ఇంకేమంటుండంటే పదిహేను వచ్చిన మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైన రక్షణార్థమైనదని ఎంచుకునుడి దీర్ఘశాంతం అంట ప్రభు యొక్క దీర్ఘశాంతం అంట రక్షణార్థమైనదని ఎంచుకునుడి అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహంపబడిన జ్ఞానము చెప్పిన మీకు రాసి ఉన్నాడు ఎప్పుడు మనం ఎపేసిలో రాసిన పత్రికలో రాసిండు అపోసుడు అయిన పరిశుద్ధ పౌలు రాసిండు కాబట్టి ఆ పౌలు భక్తుని కోసము పేదరు చెప్తా ఉన్నాడు పౌలు కూడా అక్కడ రాసి అని జ్ఞాపకము చేసుకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు అనుభవ జ్ఞానంతో రాసిండండి అపోసుడు అయిన పావులు కోసము పేదరు చెప్తా ఉన్నాడు కాబట్టి దీర్ఘ శాంతము కలిగి మనము ఉండాలే ముందికి నడవాలని ముందికి మనము నడుస్తే ఆ శాంతము కలిగి మనం ఉండాలంట నిష్కలంగా ఉండాలంట నింద రైతులుగా మనం ముండి ముందుకి నడుస్తే దేవుడు మనకి తోడై ఉంటాడు దేవుడు చిన్న వాక్యము దేవుడు దీవించను గాక ఆమె స్థూత్రం పరిశుద్ధ మిమల రజానికి వందనాం ఏసు క్రిష్ రజానికి స్తూద్రం దేవ యేసు వాక్యం ద్వారా మీరు మాతను మాట్లాడిన దేవానికి వందనాలు దేవాక్యాసరమే నడుచుకోవాలి వాక్యానుసరమే జీవించాలి అది ఇతరులకు మేము ప్రకటించాలి దేవా అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవా మీ సహాయం మీరు మాకు దయచేసి మీరే మాకు తోడాన్ని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణ మర్చు నాం తండ్రి ఆమె ప్రేజ్లాడ్ బ్రదర్ అందరికీ ప్రేజలాడ్ థ్యాంక్ బ్రదర్ యూ సార్ మన ప్రభుత్వ నడిపింపు మనందరికీ డ్ బ్రదర్ సిస్ అందరికి ప్రైజ్ లో